Dear friends and my dear డియర్ ఫ్రెండ్స్ అండ్ మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గార్డ్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ధ్యానమిత్రులారా ఈరోజు అత్యద్భుతమైన అత్యంత మౌలికమైన సూత్రాన్ని మనం విశేషంగా తెలుసుకుందాం ఈ సూత్రం తెలియకే అందరూ సతమతమవుతున్నారు ప్రపంచంలో దుఃఖంతో జీవిస్తున్నారు గౌతమ బుద్ధుడు తన జీవిత చివరి దశలో ఆకర్శ్వాస వదిలిపెట్టే ముందర తన శిష్యుడు ఆనందుడికి ఇచ్చిన ప్రబోధం ఈ మాటలు తర్వాత బుద్ధుడు మాట్లాడలేదు ఆ చివరి మాటలు ఆయన యొక్క పదములలో అప్పో దీపో భవ అంటే ళీ భాషలో ఎవరి దీపాన్ని వారే వెలిగించుకోవాలి ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి మన జీవితాన్ని ఇంకొకరి చేతుల్లో పెడితే వాళ్ళు ఉద్ధరిస్తారులే అని మనం అనుకుంటే వారి మీద ఆధారపడితే కుక్కతోక పట్టుకుని గోదారీ తినట్టే అన్నాడు గౌతమ బుద్ధుడు ఏ బుద్ధుడైనా ఏ బుద్ధి లేని వాడికైనా చెప్పేది అదొక్కటే నిన్ను నువ్వు వెలిగించుకోవడంలోనే నీ బుద్ధి ఉన్నది అని ఇంకొకడి మీద ఆధారపడితే నువ్వు బుద్ధి లేనివాడు నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలి నీ జీవితాన్ని నువ్వు సరిదిద్దుకోవాలి ఓ దేవుడా నా కొడుకుకి ఉద్యోగం వెయ్యి నా పెళ్లి చెయ్యి నా కడుపులో క్యాన్సర్ ఉంది తీసే ఎవరున్నాడు తీసే నాథుడు నీ కొడుకు ఉద్యోగం ఇచ్చిన అక్కడ ఎవరున్నాడు అక్కడ ఏమి లేదు శూన్యం ఉంది అక్కడ నీ కూతురికి పెళ్లి చేసేవాడు ఎవడున్నాడు పైన ఎవ్వరు లేరు నువ్వే కష్టపడి నీ యొక్క కొడుకుకి సహాయం చేయాలి నీ కొడుకు ఉద్యోగం చేయాలంటే నీ కొడుకు కష్టపడాలి నువ్వేం చేస్తావు నీ కూతురు పెళ్లి చేయాలంటే కూతురు తన పెళ్లి తాను చేసుకోవాలి నువ్వేం చేస్తావు నీ కూతురు పెళ్లి కూతురు ఎదిగినప్పుడు తన పెళ్లి తాను చేసుకోవాలి కొడుకు ఎదిగొచ్చినప్పుడు తన ఉద్యోగాన్ని తాను వెతుక్కోవాలి నీ కడుపు నొప్పి ఉంది నీ కడుపు నొప్పిని నువ్వే బాగు చేసుకోవాలి నీ కడుపు నొప్పిని డాక్టర్ ఎలా బాగు చేస్తాడు వచ్చింది నీకు నీకు అతడికి సంబంధం ఏమిటి ఒక మనిషికి ఇంకో మనిషికి సంబంధం లేదు కదా పండితపుత్ర పరమశుంఠ నువ్వు కష్టపడి పాస్ అయ్యావు నువ్వు మంచి ఉద్యోగం సంపాదించుకోవాలి నీ కొడుకు కూడా కష్టపడి చదివితే పాస్ అవుతే ఉద్యోగం సంపాదించుకుంటాడు వాడేమో కష్టపడ్డాడు నువ్వేమో వాడికి ఉద్యోగం ఇస్తా అంటే ఎలా ఉంటుంది చల్లదు మిత్రులారా చల్లదు ఎవరి ఉద్యోగాన్ని వాళ్లే సంపాదించుకోవాలి ఎవరి పెళ్లిని వాళ్లే చేసుకోవాలి ఎవరి తలకాయ నొప్పిని వాళ్లే తీసేసుకోవాలి ఎవరి ముక్తిని వారే సంపాదించుకోవాలి ఎవరి దుఃఖాన్ని వారే పోగొట్టుకోవాలి ఎవరికి వారే యమున తీరే ఎవరికి వారే కర్మ తీరే జీవన తీరే నీ జీవితాన్ని నువ్వు చూసుకోవాలి తల్లిదండ్రులు పిల్లల్ని పుట్టించగలరు పెంచగలరు కానీ వాళ్ళు జీవితం చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళదే వాళ్ళు మొండికేసి చదవాడు నువ్వేం చేస్తావు అసలు నువ్వేమీ చేయలేవు మిత్రుల ఈ మొత్తం అవగాహన ఉందే మౌలికమైన అవగాహన మానవుడు జీవితంలో పక్కవాడు చేస్తాడులే నా తల్లి సంపాదించింది కదా నా తల్లి సంపాదించాడు కదా నేనెందుకు ఉద్యోగం చేయాలి అని దుఃఖాలకు ఒక క్షణం మెరుపు జీవితం జీవిస్తాడు జీవితం అంతా అంధకార జీవితం జీవిస్తాడు ఎవరి కాళ్ల మీద వాళ్ళు నిలబడాలి అపో దీపోవ ఎవరి దీపాన్ని ఎవరి ఆత్మదీపాన్ని ఎవరి మానసిక దీపాన్ని ఎవరి బుద్ధి దీపాన్ని ఎవరి శరీరాన్ని వారే వెలిగించుకోవాలి రక్షించుకోవాలి You cannot నాట్ to depend upon others. Dependence అదర్స్ డిపెండెన్స్ అంటే పరాధీనపు బ్రతుకు చీకటి బ్రతుకు స్వాధీనపు బ్రతుకు వెలుగు బ్రతుకు దీపం అంటే వెలుగు పక్కవాడు నిన్ను వెలిగించజాలడు నిన్ను నువ్వే వెలిగించుకోవాలి ఆనందుడికి చివరిగా ఇచ్చిన సందేశం అపో దీపోవ మిత్రుల అపో దీపోవ అపోవ కనుక మిత్రులారా ఈరోజు మనం అప్పో దీపోవ అన్న మౌలిక సూత్రాన్ని తెలుసుకుంటున్నాం దీనిని కృష్ణుడు భగవద్గీతలో అంటే వేదవ్యాసుడు మహాభారతంలో రెండూ ఒకటే ఏం చెప్పాడంటే ఉద్ధరేత్మనాత్మానం ఆత్మానమసాదయేత్ ఆత్మవ్యహాత్మనో బంధు ఆత్మైవ నిపురాత్మన ఉద్ధరేద్ ఆత్మనాత్మానం ఎవరి ఆత్మను ఎవరికి వారే ఉద్ధరించుకోవాలి ఆత్మా నవసాదయేత్ ఎవరి ఆత్మను వాళ్ళు దిగజార్చుకోకూడదు తప్పుడు అనుభవాల వైపు పంపించకూడదు తమ ప్రయాణమును సుదూరము చేసుకోకూడదు ఆత్మవ్య ఆత్మనో బంధువు ఆత్మైవ రిపరత్మ ఎవరికి వాడే బంధువు ఎవరికి వాడే శత్రువు నువ్వు మాంసం తింటే ఐదు జన్మల్లో నేర్చుకోవాల్సింది యాభై జన్మల్లో నేర్చుకోవాల్సి అప్పుడు నీకు నువ్వే శత్రువు అయ్యావు బాగా చికెన్ మసాలా పట్టించి తిన్నావు రోజుకో చికెన్ తిన్నావు చచ్చావు యాభై ఏళ్లలో ఎన్ని చికెన్లు ఎంత హింస ఎంత పాపమూట కట్టుకున్నావు ఎంత రక్తపాతం చేసావు మళ్ళీ వచ్చే జన్మలో దాన్ని అనుభవించవలసిన నువ్వే కదా అప్పుడు నీకు నువ్వే శత్రువయ్యావు నువ్వు ధ్యానం చేశావు నీ పాపాలంతా కడుక్కున్నావు నీకు నువే బంధువు అయ్యావు నేను ఏ రాముడో కృష్ణుడో వచ్చి శివుడో వచ్చి రక్షించడు నిన్ను నువ్వే రక్షించుకోవాలి అన్యథా శరణం నాస్తి నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలి అన్యథా శరణం నాస్తి నేను నీకు చేయలేను నువ్వు నాకు చేయలేవు నేను నాకు చేసుకోగలను నువ్వు నీకు చేసుకోగలవు ఎవరికి వారే యమునా నేను ఈ శాస్త్రము ఆధ్యాత్మిక శాస్త్రము ధ్యాన శాస్త్రము ప్రవచించగలను చెప్పగలను మీకు నేర్పించలేను మీరు నేర్చుకోగలరు శ్రద్ధగా వింటే నేర్చుకుంటాడు లేకపోతే లేదు సంస్కృత పండితుడు సంస్కృతం చెప్తుంటాడు క్లాసులో నేర్చుకునేవాడు శ్రద్ధగా వింటే నేర్చుకుంటాడు వీడికి శ్రద్ద లేకపోతే వాడు వీడికి నేర్పించమహర్షి ఏమన్నారంటే గురియే గురువు అంటే నీ యొక్క శ్రద్ధే నీ గురువు వాడు నీ గురువు కాదు వాడు చెప్తాడు క్లాసులో చెప్తాడు వెళ్తున్నాడు నువ్వు శ్రద్ధగా వింటే నీకు గురి ఉంటే నువ్వు నేర్చుకుంటావు నీకు శ్రద్ధ లేకపోతే నీకు ఏకాగ్రత లేకపోతే నీకు గురి లేకపోతే నేర్చుకో ఎవరు నేర్పిస్తున్నారు నీకు నీ శ్రద్ధ నీకు నేర్పిస్తోంది ఎవరు నీకు నేర్పించకుండా ఉన్నారు అటంకవాది అయ్యాడు నీ అశ్రద్ధ నీ అ గురి గురి లేకపోవడం మహర్షి ఎంత గురి ఏ గురువు నీ శ్రద్ద నిన్ను పునీతుణ్ణి చేసింది పవిత్రుని చేసింది పురోగామిని చేసింది నీ అశ్రద్ద ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నావు నీ జీవితము ఎంత వేగవంతంగా సాగాలో అంత వేగవంతం లేదు చతికిల పడి ఎందుకంటే నువ్వు ఎవడో వస్తాడు ఏదో చేస్తాడు ఉద్ధరిస్తాడు అనుకుని ప్రార్థనలు చేస్తున్నావు సాధనను విస్మరించావు గౌతమ బుద్ధుడు ఏమన్నాడంటే అరే భాయి సాబ్ ప్రార్థన చోడో సాధనా గొప్పకడో సాధనావు స్వామి దయానంద సరస్వతి ఏమన్నాడంటే ఆర్జ సమాజ స్థాపకుడు మూర్తి పూజ మెట్టుగాదు అగడతా అన్నాడు ప్రార్థనను వదిలిపెట్టేసి సాధన చేపట్టమన్నాడు గౌతమ బుద్ధుడు సాధన చేయాలి సంగీత ప్రార్థన ఉందా సంగీత సాధన ఉందా సంగీత సాధన ఉంది సంగీత ప్రార్థన లేదు షమ్మంగుడి శ్రీనివాస అయ్యర్ కావాలంటే సంగీత సాధన చేయాలి బిస్మిల్లా ఖాన్ పండిత్ రవిశంకర్ లా కావాలంటే సాధన చేయాలి వాడే విగ్రహాలు పెట్టుకుని ప్రార్థన చేస్తే వస్తుంది ప్రార్థన చూడో సాధన పకడో సాధన వల్ల నిన్ను నువ్వు ఉద్ధరించుకుంటావు ప్రార్థన వల్ల నిన్ను నువ్వు వృధా పరుచుకుంటావు ఎవరిని అర్థిస్తున్నావు ఎవరు వచ్చి నిన్ను బాగు చేస్తారు ఎక్కడి ప్రార్థన పుస్తకాలు తెరవకుండా చదువుకుండా పుస్తకాలు సరస్వతి పూజ చేస్తుంటే నీకు చదువు వస్తుందా ఎటా వస్తుంది వీణ తీసుకుని సాధన చేయకపోతే నీకు వీణ వస్తుందా ప్రార్థన చేసే వస్తుంది వీణ పక్కన పెట్టి రోజు నమస్కారం పెట్టి వీణరా అంటే ఎక్కడ చూస్తుంది సాధన ఎవరి సాధన ఎవరి దీక్ష ఎవరి శ్రద్ధ వారికి బంధువు సాధన మీద చెప్పాడు బుద్ధుడుకు ముందు అందరు ప్రార్థనలు చేస్తున్నారు అందరు దుఃఖంగా ఉన్నారు ఎటు చూసినా బుద్ధుడు దుఃఖాన్ని చూశాడు ఎందుకు చూశాడు అందరు ప్రార్థనలు చేస్తున్నారు దేవుడికి కనపడని దేవుడికి ఈ తిరిగాడే దేవుడు మొక్కుతున్నాడు రామచంద్ర దుఃఖంగా ఉన్నాడు ఆ ప్రార్థన వల్ల అన్ని సమ్ముకునేటట్లయితే ఎన్ని ప్రార్థనలు జరుగుతున్నాయి ఎన్ని పూజలు జరుగుతున్నాయి అందరు ఎంత ఆనంద డోలికల్లో ఉండి ఉండేది కానీ గౌతమ బుద్ధుడు సకల దేశ కాల పరిస్థితులు అన్ని చోట సర్వత్రా దుఃఖాలను చూశాడు ఒక్కడు కూడా ఆనందంగా లేడు ఎన్ని గుడులు ఎన్ని చర్చులు ఎన్ని మసీదులు ఎన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి ఒక్కడు కూడా దుఃఖరహితుడుగా లేడే ఎందుకంటే చెయ్యకూడని చేస్తున్నాడు చెయ్యవలసింది చేయటం లేడు చెయ్యకూడని పరాధీనము చెయ్యవలసింది స్వాధీనము అప్పో దీప నీ దీపాన్ని వెలిగించే బదులు నూనె ఉంది ఒత్తి ఉంది నీ అగ్గిపెట్టి ఉంది ఎవడో వచ్చి వెలిగిస్తాడో ఎవడో వెలిగిస్తాడు ఆ ప్రమిదాన్ని వెలిగించవచ్చు నీ జీవితాన్ని ఎవడో వెలిగించాడు నీ చేతికి ఎవరైనా వీణ అందించవచ్చు నీకు సంగీతం ఇవ్వజాల నీ చేతిలో కెమిస్ట్రీ బుక్ పెట్టవచ్చు నీకు కెమిస్ట్రీ జ్ఞానం ఇవ్వజాల నీ జేబులో డబ్బు పెట్టవచ్చు నీ మనసులో దుఃఖాన్ని తీసేజాలు అశాంతిని తీసేజాడు ఇంపాసిబుల్ నీ విద్యను నువ్వే సంపాదించుకోవాలి నీ మనసును నువ్వే శాంతపరుచుకోవాలి నీ రోగాన్ని నువ్వే తీసుకోవాలి ఉద్ధరే ఆత్మనాత్మానం ఆత్మానం అవసాదేద్మ్య హాత్మనో బంధు ఆత్మైవరి పరాత్మన ఏదైతే భగవద్గీతలో చెప్పబడిందో కూడా ఏసు ప్రభు కూడా అదే చెప్పాడు యాజ్ యూ సో నువ్వు ఏది విత్తుతావో దాన్నే కోసుకుంటావు వేప విత్తు వేస్తే మామిడి పండు రాదు విత్తు బట్టి చెట్టు అంట కర్మ బట్టి ఫలితం అంట చేస్తే చెడు అంట మంచి చేస్తే మంచి అంటారా విత్తు బట్టి చెట్టు అంట కర్మ బట్టి ఫలితం అంట చెడు చేస్తే చెడు అంట మంచి చేస్తే మంచి అంట నువ్వేం చేస్తావో దాన్ని పొందుతావు కర్మ సిద్ధాంతం కర్మ సిద్ధాంతం ఏం చెప్తుందంటే నీ జీవితాన్ని నువ్వే వెలిగించకోగలవు ఇంకొకటి వెలిగించజాలటు ఇది అర్థం చేసుకోకపోతే ఏమవుతుంది తల్లిదండ్రుల మీద కోపం ఉపాధ్యాయుల మీద కోపం సంఘం మీద కోపం ఆ దేవుడి మీద కోపం నువ్వేం చేయవు పక్క వాళ్ళ మీద కంప్లైంట్స్ కోపం వాడు నాకు చేయలేదు వాడి వల్ల నేను నాశనం అయ్యాను దేవుడు నాకు ఇలా రాసి పెట్టుకున్నాడు నేనేం చేస్తాను నా చేతుల్లో ఏముంది ఎంత మూర్ఖతో చూడండి సర్వశక్తిమంతుడై మానవుడు ఖిందుడై ఉన్నాడు తన ద్వారా తాను వంచితుడై ఉన్నాడు తన కంటిని తన వెళ్లతోనే పొడుచుకుంటున్నాడు పొడుచుకుని దేవుడు పొడిచాడ సంఘం పొడిచిందట వాడి వేలు ద్వారానే వాడి కన్ను వాడి పూడ్చుకుని తల్లిదండ్రులు పుడిచాడు గౌతమ బుద్ధుడు అపో దీపోవ అన్నా భగవద్గీతలో ఉద్ధరేదాత్మానం అన్నా యేసు అన్నా మౌలిక సూత్రము మౌలిక సత్యము పరాధీనపు బ్రతుకుకు స్వస్తి పలకండి స్వాధీనపు బ్రతుకు నాంది పలకండి ప్రార్థనలకు తిలోదకాలు ఇవ్వండి సాధనకు హారతి పలకండి స్వాగతము పలకండి అడుక్కు తినే బతుకు ఎప్పుడు పేదవాడి బతుకే కష్టపడి పనిచేసేవాడి బతుకు రారాచు బతుకు కనుక మై డియర్ ఫ్రెండ్స్ ఆధ్యాత్మికతలో ప్రప్రథమంగా చెప్పేది ఏంటంటే నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తవు నీ వాస్తవం అనేది నీలోంచి సృష్టింపబడుతుంది నీ వాస్తవం ఆకాశం నుంచి ఊడిపడదు వర్షంలా ధార రాదు నీకు నీ యొక్క ఒళ్ళోకి వచ్చి పడదు నీ ఒళ్ళోకి నీ ఒంట్లోంచి నీ రూపంచే బయటకు వచ్చి నీ ఒళ్ళోకి వస్తుంది అంతే కాని ఆకాశం నుంచి వచ్చిపడి నీ ఒళ్ళుకి పడద్దు బయట నుంచి నీ ఒళ్ళోకి రాదు నీ రూపం నుంచి ఉత్పన్నమయ్యి నీ ఒళ్ళోకి మంగళంపల్లి బాల్యమళి కృష్ణ తాను సాధన చేసి తన సంగీతాన్ని తానే చోట్లో వింటున్నాడు తన సాధనా ఫలాన్ని తాను భుజిస్తున్నాడు పక్కవాళ్ల సాధనా ఫలాన్ని నువ్వు భుజించజాలవు నీ సాధనా ఫలాన్ని పక్కవాడు భుజింపజాలడు నీ సాధనా ఫలాన్ని పక్కవాడికి ధారపోయలేవు అసంభవము కుక్క తోకని వంకరగా ఉన్న కుక్క తోకని కాసేపు పట్టుకుంటావు చేయి వదిలిపెట్టగానే మళ్ళీ వంకర అదేం పట్టుకోవడము అదేం తిన్నగా అయ్యి తిన్నగా కాలేదది నువ్వు పట్టుకుని వేస్ట్ కుక్క తోకని పట్టుకుని కుక్క సంతోషిస్తుంది నా తోక తిన్నగా అయిపోయింది అని చెప్పేసి వీడు కూడా ఆహాహా నీ తోకని నేను తిన్నగా చేశాను అంటాడు వదిలిపెట్టగానే మళ్ళీ యాథాజా తథాప్రాజ మళ్ళీ కుక్క నువ్వేం చేస్తావు ఒక్కొక్క తోకనే తిన్నగా ఎట్లా చేస్తావయ్యా ఇంకొక మనిషి నువ్వేదా బాగు చేస్తావు ఆ భావనే ఇంకోటి నేను వైద్యం చేయగలను అన్న భావన ఇంకోటి రోగాన్ని నేను తీయగలను అనే భావన మౌలికంగా అసత్యం కనుక మిత్రులారా అపో దీపో భవ అన్నది Be a light unto yourself. Anadhi, pyramids, spiritual, societies, yotha, ayotha, emblems. So, no, sthira padhice undhi. Elagete, government of India ki satchyam eva jayete undho. Elagete, Ramakrishna mission ki, ఆత్మనో మోక్షాయ జగత్ ఇచ అని చెప్పి మూట ఉందో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ ఎంబలంకి మాస్టర్కి మౌలిక సూత్రం ఏంటి అంటే అపో దీపోవా చిన్నప్పటి నుంచే చెప్పాలి దీని అందరికి ముసిలి వాళ్ళు ఏంటో చెప్పేదిలా ఇక్కడ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్లో ప్రతివాడు వస్తాడు మొట్టమొదటిసారిగా వస్తాడు స్వామి ధ్యానం నేర్చుకోవాలంటే అయిపోయినా ఒక క్షణం కళ్ళు రెండు మూసుకో చేతుల్లో చేతులు పెట్టు శ్వాస మీద జాత పెట్టు ఇంకా ఇంకా నువ్వు సాధన చేయాల్సింది నువ్వు స్వామి నువ్వు నా యొక్క ప్రాబ్లం తీసేయాలంటే నేను నీ ప్రాబ్లం తీసేయలను ఇక్కడి నుంచి సాధన చేసుకు మా తల్లి ఆరోగ్యంగా లేదండి అంటే మీరు ఏమైనా చేయండి అంటే క్వశ్చన్ ఏ లేదు నేనేమి చేయలేదు నా తల్లికేం చేయలేదు నీ తల్లికి నేనేం చేస్తాను నీ తల్లి ధ్యానం చేస్తే బాగుపడుతుంది నువ్వు కూడా నీ తల్లికి ఏం చేయలేవు నేను కూడా ఏమీ చేయలేదు ఎవడో ఏమి చేయలేడు నీ తల్లికి ధ్యానం నేర్పు ఆవిడే ఇష్టపడి నేర్చుకుంటే నేర్చుకోవడానికి ఆవిడ ఇష్టపడాలి నేర్చుకోవాలి మా అన్నగారు నా దగ్గర ధ్యానం నేర్చుకోరు చూసారు నా సొంత అన్న ఆయనకు వల్డింటిదంటే సూర్యాశంది బాధపడుతున్నాడు నేను ఆయనకి నేర్పించగలను ఏమిటి ప్రపంచానికంతా ధ్యానం నేర్పించాను ఆయనకి నేర్పించగలనే ఆయన నేర్చుకోవడానికి ఇష్టపడలేదు ఇష్టం నేర్చుకోడు ఆయన సూర్యాశీస్ రక్తం కారుతూ అలానే ఉంటుంది ఏం చేస్తాం మనం ఏం చేస్తాం ఆయన ఎప్పుడైతే ధ్యానం చేస్తాడో అప్పుడు పోతుంది డాక్టర్ వల్ల పోదు మందు వల్ల పోదు అది ఆయన తెలుసుకున్నప్పుడు ఆయన ఆచరించినప్పుడు సాధన చేసినప్పుడు పోతుంది ఎందుకు పోదు మా మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్ నీ తలకాయ నొప్పిని నువ్వే పొగొట్టుకోవాలి నీ కడుపు నొప్పిని నువ్వే పొగొట్టుకోవాలి నీ కొడుకు చదువు నువ్వు చదవలేవు తన చదువు తానే చదవాలి చూశారు నీ ముక్తిని నువ్వే నీ పరిముక్తిని నీ మహాపరిముక్తిని నువ్వే సంపాదించుకోవాలి నువ్వు ధ్యాన సాధన చేస్తే ముక్తి ధ్యాన బోధం చేస్తే పరిముక్తి ధ్యాన ప్రచారం చేస్తే మహాపరిముక్తి ప్రచారం చేస్తావా దాని ఫలం పొందుతావు ప్రచారం చెయ్యవా దాని ఫలం పొందవు మై డియర్ ఫ్రెండ్స్ ఈరోజు మనం అపో దీపోవా అన్న సూత్రము అథవా ఉద్ధరేదాత్మనాత్మానం అన్న మౌలిక సూత్రము అథవా అనే మౌలిక సూత్రం అథవా నీ వాస్తవానికి నువ్వే సృష్టి కడతావు క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ అన్న సూత్రం గురించి విస్తారంగా తెలుసుకున్నాం ఎవరి దీపాన్ని అందరూ సత్వరంగా వెలిగించుకుందురుగాక ఎవరి జీవితాన్ని ఎవరికి వారు సత్వరముగా ఆనందమయం చేసుకుందురగాక ఎవరి శరీరాలను వారు అఖండముగా ఆరోగ్యమయం చేసుకుందురగాక అందరికీ వందనములు మిత్రులారా ఎవరి దీపాన్ని వారే వెలిగించుకోవాలి కనుక మనం అందరము ధ్యానం చేద్దాం ఎవరు ఎంత ధ్యాన సాధన చేస్తారో అంత లబ్ధి పొందుతారు అంటే శ్వాసానుసంధానము ద్వారా చిత్త వృత్తి నిరోధం ద్వారా విశ్వమయ ప్రాణశక్తి అవాహనం ద్వారా నాడీమండల శుద్ధి ద్వారా దివ్య చక్షు తేజితం ఇదంతా వెరిసి ధ్యానం ధ్యాన సాధన ద్వారానే మన జీవితంలో వెలుగులు నింపబడతాయి దీపావళి దీపావళి అంధకారము పోయి వెలుగులు దీపావళి వస్తుంది ధ్యానము ద్వారా దీపావళి శ్వాసానుసంధానం ఏక్ హి ఏక ధ్యాన విధాన్ నామ్ హై శ్వాసానుసంధాన్ చూసారా అందరూ హైగా కూర్చుందాం చేతుల్లో చేతులు పెట్టుకుందాం వేళ్లలో వేళ్లు పెట్టుకుందాం కళ్ళు రెండు మూసుకుందాం నోటిలోని మౌనము మనస్సులోని శూన్యము దాని పేరు ధ్యానం నోటిలోని మౌనము ఏ నామస్మరణ మంత్రజపము కూడదు మనసులోను శూన్యం ఏ రూపధారణదు నోటిలోని మౌనము మనస్సులోని శూన్యము శ్వాసానుసంధానము దాని పేరు ధ్యానము శ్వాసతో కూడి ఉండాలి హాయిగా కూర్చుందాం కాసేపు ధ్యానం చేద్దాం మిత్రులారా ధ్యానం చేద్దాం ధ్యాని అయి యోగి అయి ఋషి అయి రజర్షి అయిత అందరూ కళ్ళు రెండు మూసుకుని శ్వాస మీద ధ్యాస డోంట్ ఓపెన్ యువర్ ఐస్ బీ విచ్వర్ బ్రత్స్ కృపయా కోయి ఆంఖ్యోలే సాంస్ చక్కీతం వినబడుతుంది దాంతో పాటు శ్వాస మీద శ్వాసానుసంధానం గౌతమ బుద్ధుడు దీనిని అనాపాన సత్యానం కూర్చుని కళ్ళు రెండుకుని శాస మీద ఏ మంత్రము లేదు ఏ తమూ లేదు ఏ యంత్రము లేదు ఉన్నదల్లా శ్వాస శ్వాస మీద ధ్యాస మిత్రులారా ఎవరి దీపాన్ని వారే వెలిగించుకోవాలి శ్వాస మీద ధ్యాస ద్వారా కళ్ళు రెండు హాయిగా కూర్చుని